కాబట్టిలా మనం ఏం చేస్తాము శ్రీకృష్ణ అంటే ఎప్పుడు త్రిభంగిగా నిలబడి ఉంటాడు అంతే చేతిలో వేణువు పట్టుకుని ఉంటాడు త్రిభంగిగా నిలబడుతూ ఉంటాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు అంతే ఇంకా వాడికి వేరే పని పాటలేదు శ్రీకృష్ణ అంటే ఏమిటయ్యా ఎప్పుడు గీతోపదేశం చేస్తున్నాడు ఆయన పనే ఉపదేశం చేయండి వేరే పని పాటలు జీవితం ఉపదేశం చేస్తూనే ఉంటాడు వీడేమో ఎప్పుడు ఉపదేశం వింటూనే ఉంటాడు వాడు ఆయన ఎప్పుడు గురువే ఈయన ఎప్పుడు చేసింది ఇట్లా ఏవేవ ఏదో ఒక రకమైన ఆవేశ దృక్పథంతో ఈశ్వరుడు చూస్తున్నామే కానీ అంటే సగుణ సాకార పద్ధతిలో ఈ ఆవేశ పద్ధతి ఉంటుంది అయితే ఇది అవసరమే ఎందుకు అవసరం అంటే కర్మ ప్రయోజనం కర్మ ఫలితం అనే చట్టంలో నుంచి నిన్ను బయటపడేయడానికి ఇది చాలా అవసరం ఈ ప్రాథమిక విద్యలో నుంచి నిన్ను బయటపడేయడానికి అది చాలా అవసరం అది లేకుండా సగుణం బరయక నిర్గుణం బరయరాదు పెద్దలు మాటలో చెప్పేసే నీకు సగుణ సాకారమే గనక పట్టుబడకపోతే నిర్గుణ నిరాకారం ఎప్పటికీ పట్టుబడు ఇక్కడ ఒక మెలుకు చాలా మంది ధ్యాన మార్గాన్ని అనుసరించేటటువంటి వాళ్ళందరూ ఇక్కడే చిక్కు ధ్యానం చేసే వాళ్ళందరూ నిర్గుణ నిరాకారాన్ని పట్టుకోవాలని కూర్చుంటాడు కానీ వీడు గుణ సంయోజనాన్ని విడిచిపెట్టాడు ఎప్పుడైతే గుణ సంయోజనాన్ని విడిచిపెట్టలేదు సగుణ సహకారమే పట్టుబడదు సగుణ సహకారం పట్టుబడని వాడికి నిర్గుణ నిరాకారం ఎలా పట్టుబడుతుంది అసలు అసాధ్యం వీడేమైపోతాడంటే జడ నిష్ఠుడైపోతాడు దాన్నే సమాధి అనుకుంటాడు ఆ ధ్యానంలో హాయిగా నిద్రపోతాడు దాన్నే సమాధి అనుకుంటాడు ఇంకెప్పుడు అంతే కొంతకాలానికి అది నిద్రో సమాధో తెలుసుకునే తెలివిని కోల్పోతాడు ఎప్పుడైతే తెలివిని కోల్పోతాడో ఓ రాయలాగా కూర్చుంటాడు అంతే వాడు చైతన్య స్వరూపుడై ఉండి వాడు జడ పదార్థం వల్లే మారిపోతాడు ఇలా మారడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదు ఎందుకని సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడు సహజ ధ్యాన నిష్ఠుడు స్వరూప జ్ఞాన నిష్ఠుడు ఈ ఐదు స్థాయి భేదాలని ఎవడైతే అనుభూతి చెందుతాడో నిర్ణయంగా పొందుతాడో వాడు మాత్రమే కైవల్యానికి అధికారి వాడే జీవన్ముక్తుడు షడ్విధ సమాధి నిర్ణయం కాదని ఉన్నవాడెవడో వాడు ముక్తుడు షడ్విధ సమాధులను బంధముగా చూచడి వాడు జీవన్ముక్తుడు బట్టి షడ్విధ సమాధి నిర్ణయం తెలుసు కానీ అది కూడా బంధమే దాన్ని బంధంగా చూసి ఎవడైతే ఉన్నాడో ముక్తుడై ఉన్నాడో వాడు బ్రహ్మనిష్ఠుడు వాడు జీవన్ముక్తుడు సరే ఈ కారణములన్నింటినీ పరిశీలించినచో కామం ఎంత అనర్థదాయకమో బోధపడగలదు అది కామం అంటే చిన్న గడ్డి పరక దగ్గర మొదలైంది శ్వాసిస్తే బాగుంటుంది నా దగ్గర మొదలైంది మొదలై ఎక్కడ దాకా ఉంది షడ్విధ సమాధి నిర్ణయం దాకా ఉంది దీని యొక్క వ్యాపకంతో కామేశ్వరి కామేశ్వర సంయోజనమై ఉన్నటువంటి షడ్విధ సమాధి నిర్ణయం దాకా ఉంది ఈ కామం బీజం ఇది శ్రీ విద్యలో బోధిస్తారన్నమాట చాలా జాగ్రత్తగా బోధిస్తారు భూపురం దగ్గర బిందువు దాకా వాళ్ళిద్దరి వ్యాపకం అంత దూరం ఉంది ఈ భూపురంలో గడ్డిపరక దగ్గర నుంచి మొదలవుతుంది గడ్డిపరక ఏమిటి మొదటిసారి శ్వాసించడం వాడి జీవితం దేంతో మొదలైతుంది అంటే తల్లి గర్భంలో ఏడవ నెలలో ప్రధమ శ్వాస ఆ ప్రథమ శ్వాస సరిగా జరగలేదనుకోండి ఫినిస్ట్ అక్కడే పోతాడు వాడు గర్భస్థంలోనే వాడి శిశువు అక్కడే మరణిస్తాడు కాబట్టి కామము అన్నది ఎక్కడి నుంచి మొదలైంది అయ్యా ప్రథమ శ్వాసతో మొదలైంది ఎప్పటి వరకు ఉంటుంది ఓ కామరాజ బీజం అనేది బిందు బిందు బిందుత్రయం తెలిసేదాకా ఉంటుంది ఇలా చాలా జాగ్రత్తగా దీనిని మనకు అర్థం చేసుకోవడానికి మహర్షులు ఎంతో శ్రమించి వాళ్ళు అనుభవించి వాళ్ళు అధిగమించి వాళ్ళు వ్యక్తీకరించి బోధించారు వాళ్లే బోధించకపోతే అసలు మనకి దాంట్లో తెలిసే అవకాశం లేదు కానీ ఇదంతా స్వానుభవ నిర్ణయంగా తెలిసి ఉండాలి చదవాలి కుంతికుమార నిప్పు వలె సంతృప్తి చెందనిది ఆశారూపమైనదియు జ్ఞానికి ఎల్లప్పుడూ శత్రువులకు ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది ఇంకేం లేదు నాయన ఈ నిప్పు ఎప్పటికీ ఆరదు కామనే నిప్పు ఎప్పటికి ఆరదు ఎప్పటికి అది ఎందుకని ఎందులో ఉంది బుద్ధిలో ఉంది కాబట్టి ఈ కామమన్న లక్షణం ఎందులో ఉంది బుద్ధిలో ఉంది కాబట్టి ఇది ఆరని నిప్పు వంటిది ఇది ఆశాసంజనితమైనటువంటిది దీంట్లో నుంచి ఆశాలత అంకురిస్తూ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సాధకులందరూ ఏం చేయాలి నిత్యా నిత్య వస్తు వివేకాన్ని ఇహముత్రల భోగ విరాగని సమాధి షట్